పరిశుద్ర ప్రేమల దేవ కృపల తండ్రి వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత కలలియ రజ పరిశుద్రమైన సర్వశక్తి మంతుల సర్వాధికారి వందనాలు తండ్రి వేలాది దూతులతో కూడిన మాహోన్నతరమైన గొప్ప నీకే స్తోత్రంలో ప్రభువు దేవాయు ప్రభ మా అందరినీ ప్రభ నీకు వందనాలు ప్రభా కృతజ్ఞతలు తండ్రి దేవాయసు ప్రభ ఇక్కడ ప్రభా మరి మీ యొక్క సన్నిధి జరగబోతున్నారు కాబట్టి ప్రభ నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో జరగల ప్రభ దేవాయచు ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలైతే రాలేదో ప్రభా వారిని అందరినీ కూడా ప్రభా మీద గాలం మేసుకొని లాక్కరని ప్రభా ఈ నిధిలో మూర పెట్టాల సమయం సద్వినియోగం చేసుకోవాలి కానీ ప్రభా అది వేస్ట్ చేసుకోకుండా ఉంటారు సహందా ఇచ్చింది ప్రభా దేవానికి స్తూతం నీకే ఉండాలి దేవా ప్రతి ఒక్క బిడ్డ మీరు తీపించండి అర్శించండి ప్రభా దేవాచు ప్రభా మరి పాటల ద్వారా వాక్యం ద్వారా మీరే మయమని ప్రభా ఆది అంత ప్రభా మీరు నడిపిస్తారని ఏచు కృష్ణ నామంలో ప్రార్థిస్తాం తండ్రి నేను ఒక పాట ఉన్నాను ప్రభుయేసు నిరతము నే నిన్ను ప్రభు ఏ నా రక్షకా నొసగు కన్నులు నాకు నిరతము నే నిన్ను చూడా హల్ ఫయూ నీవే మే గయ్యు నీవే హల్ ఫయూ నీవే మే గయ్యు నీవే ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభుయేసున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రియుడైనాయే హాను పాత్మా ప్రియమైన ప్రియుడైనా ఏ హను పాత్రత్మాసు ప్రియమైన సూతి ప రూపము ప్రియ మారీ ప్రియ ప్రాభు నిన్ను చూడనిం ప్రియ మారాజు చీ బహుధన్యుడై ప్రియ ప్రభు నిను చూడ నిమ్ము ప్రభున రక్షకూ నిలతామునే నిన్ను చూడా ప్రభు ఏసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతే నిన్ను చూ ల లెక్క మార్లు పడిపోతీని దిక్కి లేని వాడాన్ని నైతే లెక్క లేని మార్లు పడిపోతీ నైతిని చక్క జేసి త్రాలూ దరచి గ్రహకు చక్క జేసి త్రాలూ దరచి గ్రహు అబ్బు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏసు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చె చెడిపోతినీ ఏసు కాయమురేపీ ఎరిగి ఎరిగి నేను చెడిపోతీని ఏసుని కాయమురే పీతిని మోసా పోతీ నేను దృష్టి నా Mosa-pumpi-ne, kutti-dolagiti, <laughs> da-su-na-ni-nu-jura-ni-muh. Prabhu-yesu, chaka-no-sagu-kantulu-nako-ni-ra-ta-mu-ne-ni-nu-jura-a. Prabhu-yesu, na-ra-cha-no-sagu-kantulu-nako-ni-ra-ta-mu-ne-ni-nu-jura-a. ఎందే సుని వైపు చూచరు పొందేదారు వెల్గొము కామునా ఎందారు వైపు చూ జగ పొందేదారు వెల్గుము కామునా సంధి ఎంబూ లేక సంతోషించు పరుగెత్తదారు సోషించు ముందుకు పరుగెత్తదారు ప్రభు ఏసున రక్షకాసగు కన్నులు నాకు నిరతముండే ని ప్రభు ఏసున రక్షణ సగు కన్నులు నాకు నిరత విశ్వాసావో ఏసు ప్రాభు కొనసాగించు వాడా ప్రభు విశ్వాస కర్తావో ఏసు ప్రాభు కొనసాగించు వాడా ప్రభు విధ నేను నీ వైపు జూ విసుగాక పరుగేత నేర్పు వినయాముతో నేను నీ వైపు చూ విసుగాక పరుగేత నేర్పు ప్రభు ఏసు నొసగు కన్నులు నాకు నిరతము ప్రభు ప్రభుయే సో నక్ష కన్నలు నిల్లు కంటికి కడబెన్నీ వెళ్ళి కంటికి కడబడనివెన్నీ యో దికి వినబడనివెన్నీయో గోచారముకాని వ్యయో సిద్ధ పరచి వానా ఉదయా గోచారముకా సిద్ధ పరీవా నాకై రక్ష కరతము ప్రభు ఈ సున రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా లోకా భోగాలపై నా నేత్రాలు సోకాండునట్లు కృపజూపుము లోకా భోగాల పైనా నేత్రాలు కుండు కృపజూపుము నీ మహిమ దివ్య స్వరూపామును నిండరనను చూడనిము నీ మహిమ దివ్య స్వరూపామును నిండ రనను చూడనిము ప్రభున రక్ష కన్నులు నాకు నిరతామునే రక్ష కన్నులుకు నిరతమును జుడ హల్ పూనివే ఓ మే గై నీవే హల్ పై నీవే మే గయనివే ప్రభు ఏ సునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా ప్రభు ఏ సునా రక్షక నొసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడ అలాలు యాైజ్ లాడ్బోదారైజ్ క్రాంతిజ్న బ్రదర్ పరిశుద్ధ దేవ ఇస్రాల గొప్ప తండ్రి మీకు ఎక్కడ దగ్గర తనైనా ప్రభావ ఈ కడిషణ కాలం అంతా మనం ఈ మధ్యాహ్న కాలంలోనైనా మీ సన్నిధిని మన సమయం గడపలాగా మీరు ఇచ్చిన ఒక అవకాశం బట్టి మీకు ఎంతో బంధాలు అర్పించుకుంటున్నాం సమస్త గణత మహిమ ప్రభావంలో మీకెచ్చలు కాక ముఖ్యంగా తండ్రి అనేక పర్యాలు మీరు మీరు అవకాశం ఇస్తున్నా నడిపిస్తున్నందుకు ఆసక్తిని పుట్టిస్తున్నందుకు మీకు ఎంతో బంధనాలు ప్రభావ ఎంత పని చేస్తున్న కానీ ప్రభావ మీ యొక్క వాక్యంలో మాకు ఎక్కలేని ఆసక్తి ఉంది తండ్రి ఎందుకంటే అది మీ యొక్క మనసుని సూచిస్తుంది ప్రతి వాక్యం ప్రభావ మీ హృదయం ఎటువంటిదో అది జ్ఞాపకం చేస్తుంది అందుకు ప్రభావ మీ యొక్క మనసుని మేము అర్థం చేసుకోవాలా మీ యొక్క హృదయాన్ని మేము గ్రహించాలంటే మీ వాక్యాన్ని మేము ధ్యానించాలా దీనం దీర్ఘంగా ప్రభావ దేవారాధన దాన్ని ధనించే వాళ్ళు ధనిడన్నారు మీరు అవును ప్రభా మాకు ఇచ్చిన రాధనియత దాన్ని బట్టి మీకు ఎంతో పొందనాలు నిర్లక్ష్యమైన జీవితం నుంచి మమ్మల్ని బయట తీసుకొచ్చినందుకు మీకు వందలు అంతా యథవిధిగా ఉందని అందరం అనుకుంటున్నారు కానీ ప్రభావ మీరు చెప్పినట్టు ప్రభావ కరెక్ట్ ఈ నెలలో ప్రభ భయంకరమైన స్థితి ఉంది ప్రపంచాత్మకంగా మరోనాలు ప్రభావ జస్ట్ ఒక వన్ వీక్ లోనే పెరిగిపోయినాయి ప్రభావ విపరీతంగా కానీ మీరు మాకు చూపించినారు ప్రభావ మీరు ప్రార్థించకపోతే బిలియన్స్ ఎలా చనిపోతారు మనుషులని అవునైనా సెకండ్ వేవ్ వరకు నాలుగు లక్షల మందే చనికున్నారు ఆల్రెడీ ఐదు లక్షలు దాటిపోయిందని ఈరోజు వాళ్ళు చూస్తున్నాం న్యూస్ ఓ ప్రభావం ఎవరు గ్రహించలేని స్థితిలో ఉన్నారు మాకు మీరు ముందుగానే హెచ్చరించినారు మొత్తం ఆర్థిక పతనం కావడం అవును ప్రభావ ఆ రీతిగా అయితే మనుషులు జీవించలేరు ప్రభావ సామాన్య ప్రజలు బహు కష్టంగా పాటపడాల్సి వస్తుంది కాబట్టి నైనా మేమేం చేయాలన్నో మాకు బయలుపరచండి మేము దాని ముందుకు పోతాం అది మేము తీర్మానించుకున్నాం ప్రభావ ఏ స్టోన్ కూడా మేము తన ఆ రీతి ప్రభు వాటిని దొరికించుకొని ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం అవును ప్రభావ మీరే మళ్ళీ నడిపించి మహిమనం మేము దేని విషయంలో భయపడకుండా చింతించకుండా ధైర్యంగా ముందు పోలాలని సహాయపడమని రాజుల వంశంలో మిమ్మల్ని ఏర్పరచుకున్నారు యాజగ్ర వంశాలు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు కాబట్టి మేము రాజుల ధైర్యంగా ఉండాలని నడిపించమని యుద్ధానికి పోరాడుతారు మళ్ళీ యుద్ధ వీర్షులాగా మమ్మల్ని తయారు చేసి నడిపించమని ఏ క్రీస్తు నాన ప్రార్థిస్తున్నాం తండ్రి పోయిన వారం మనము ఆదికాండం రెండవ అధ్యాయము పదిహేనవ వచనం నుంచి ఒక వాక్యాన్ని చూస్తా ఉన్నాము ఆదికాండము రెండవ అధ్యాయము పదిహేనవ వచనం అందులో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు నరుని నిర్మించినాక ఏం జరిగిందనేది కదా కాబట్టి మరియు దేవుడైన యహోవ ఆదికాండము రెండవ అధ్యాయం పదిహేను అంశాలు మరియు దేవుడైన దేవుడైన యహోవ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యము చేయటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను కాబట్టి ఒక పని నిమిత్తము దేవుడు అతను అక్కడ పెట్టినట్టు మనం చూస్తున్నాం తోటను సేద్యం చేయటకు దాన్ని కాచుటకు ఇది ఎప్పటికీ మారదన్నట్టు దేవుని హృదయం బాగా అర్థం చేసుకోండి అందుకు మనం ఈ వాక్యాన్ని ధ్యానిస్తాం ఆయన తన ఉద్దేశం ఏంది మొదటి తన ఉద్దేశం ఏంది దాని నీ జీవితానికి ఒక ఉద్దేశం ఇచ్చాడు అది ఏంది తెలుసుకోవాలి రోజు పోయిన నుంచి మనం ట్రై చేస్తున్నాము అర్థం చేసుకోని ఆ ఉద్దేశాన్ని నువ్వు అర్థం చేసుకుంటే నీ సేవ అభివృద్ధి చెందుతుంది ఎందుకు నీ సేవ నిష్ఫలంగా ఉంది ఎందుకు ఫలించలేని స్థితులు ఉందంటే ఆ ఉద్దేశాన్ని నువ్వు గ్రహించలేనింతవరకు కాబట్టి ఆ ఉద్దేశం ఏంది అనేది నువ్వు గ్రహించగలిగితే ఇంకా నీ సేవ విశేషంగా అభివృద్ధి చెందుతు నువ్వు కార్య నువ్వు ప్రార్థన చేసినప్పుడు విశేషమైన అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చాలా మంది చెప్తా ఉంటారు ప్రార్థనలకి జవాబులు రావడం మనం ప్రార్థన చేసినప్పుడు కార్యం జరిగినట్లు సాక్షాలు ఉంటారు మనుషులు నాకు నెరవేరుతున్నాయి ఎందుకు నెరవేరుతున్నాయో నేను మీకు ఈరోజు చూపిస్తాను మీ ప్రార్థనలకి జవాబులు ఎందుకు వస్తాయో కూడా చూపిస్తాను కాబట్టి అవి నువ్వు అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ పదిహేనవ వర్షం మొదటి రెండవ అధ్యయము పదిహేను వర్షంలో చూస్తున్నాం ఏమనంటే దేవుని ఉద్దేశం ఏది నరుని నిర్మించడంలో నరుని నిర్మించడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక తోటని సిద్ధపరచండు బాగా అర్థం చేసుకోండి అరణ్యం కాదు తోట తోటకి అరణ్యానికి బహు తేడా ఉంటది మొదటిది అరణ్యంలో ఏది కూడా క్రమంగా కనిపించేది మనకు ఉంటాయి ముళ్ళ గచ్చ పొదలు అక్కడిక్కడ ఉంటాయి ఎండిన్న పొదలు ఉంటాయి పచ్చదనం ఎండిపోయి ఎండిపోయిన చెట్ల లాగా కనిపిస్తూ ఉంటాయి ఆకులు వాడిపోయి ఆకులు రాలిపోయిన కొమ్మల్లాగా చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఇసుక ఎక్కడ చూసినా నీళ్లు కనిపించవు ఎక్కడ చూసినా ఎండ మండుతూ కాళ్ళు కాలిపోతా ఉంటాయి జీవితం అట్లా కానీ తోట అట్లా ఆయన ఇచ్చింది తోట అరణ్యం కాదు తోట నుంచి ఆరణంలో పోవాల్సి వచ్చింది ఏ ఆదాము తోటని ఎందుకు విడిచిపెట్టిండు అనేది మనం మనకు తెలుసు ఆయన స్వయంకృత అపరాధమే కదా అయన చేసుకున్న తప్పుదం తోటని విడిచిపెట్టాల్సి వచ్చింది కానీ దేవుని హృదయము దేవుని మనసు ఎప్పటికైనా ఒకటే రీతికి ఉంటుంది ఆయన మనిషి కాదు మార్చుకోవడానికి ఆయన ప్రణాళికలను ఆయన ఉద్దేశాన్ని ఆయన ఉద్దేశం ఒక్కటే ఎప్పటికైనా కానీ అది మొట్టమొదటిసారి మనం ఇక్కడ చూసినాం పదిహేను వచనంలో ఏంటంటే తోటను ఏదేనో తోటను సేద్యము పరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచను అదే నీ ప్ర యొక్క ఉద్దేశం నీకొక పని ఉంది ఆ పని ఏంది అంటే తోటని సేద్యం చేయడము దాన్ని కాయడం అయితే ఇంగ్లీష్ లో మనం చూసిన పైన వరం సేద్యం చేయడం అంటే ఏంది అంటే డ్రెస్ సిట్ అని అంటే దానికి బట్టలు వేయడం అనేది అది మనం గూగుల్లో టైప్ చేస్తే అట్టనే కనిపిస్తుంది అది డ్రెస్ సిట్ అండ్ కీప్ ఇట్ అది ఒకసారి చూడండి ఇంగ్లీష్లో ఎవరైనా చూడగలరా పదిహేను వచనంలో ఏముంది అండ్ ద లార్డ్ లార్డ్ మ్యాన్ అండ్ ఆఫ్ To dress, it and keep it. So, to dress it and to keep it correct so edenalo devudu aadamane enduku pettindu anapudu to dress it and to keep it baarna iskon to dress it and to keep it fasta ga un english lo telugu rakaledu dressing endi seidyam cheyadam endi seidyam ante maris telusu dani mottamu manchiga cheyadam kalpu mokkal theegadam neellu pettadam daniki doja yedamu neellu paari paarla paaru reethiga kaalval reethiga paari ప్రతి చెట్టు దగ్గర వచ్చి నిలిచిలాగా అక్కడి నుంచి మిగిలిపోయినాయి కొన్ని నెక్స్ట్ చెట్టు పోవడం వాటిని తయారు చేయడం అన్నట్టు పాదాలు దాని ఏమంటూ చెట్టు చుట్టూ ఇట్లా కడతారు అన్నట్టు గట్టులాగా కాటి నిండినాక అక్కడ పాదులు పాదులు పాదులు కట్టినాక మిగిలినవి నెక్స్ట్ చెట్టు పోతా అంటే అంత క్రమంగా నువ్వు చేయాలన్నట్టు అంటే డ్రెస్సింగ్ అంటే అర్థం ఏంటంటే కేవలం బట్టలేయడం అనేది అది కానీ డ్రెస్సింగ్ అంటే అంత దాని నియమం నియమంగా ఒక క్రమాన్ని పాటించి దాన్ని సిద్ధపరచాలన్నట్టు కాబట్టి మనిషికి క్రమము అనేది చాలా ప్రాధాన్యమైంది నువ్వు ఏ పని చేసినా క్రమం ఉండాలా నిర్లక్ష్యంగా ఉండద్దు అన్నట్టు నిర్లక్ష్యంగా ఉంటే నీ ఉద్దేశాన్ని నువ్వు నెరవేర్చుకోలేవు నీ లైఫ్ నీ సేవకు సంబంధించింది దేవుని దృష్టిలో ఆయన ఎంతవరకు నిన్ను పంపించి లోకంలోకి అది ఎప్పటికీ గ్రహించలేవు మనమందరం ఈరోజు గ్రహించడం కాబట్టి డ్రెస్ ఇట్ అండ్ కీప్ ఇట్ అన్న అంశం గురించి మనము పోయిన వర నుంచి ధ్యానిస్తున్నాం అయితే నీ యొక్క ఉద్దేశము ఇప్పుడు దేవుడి ఇక్కడ ప్రణాళిక వచ్చి ఒక పాని అప్పగించి డ్రస్ ఇట్ అండ్ కీప్ ఇట్ అండ్ మరి ఆయన పిల్లల మనం ఆయన ఉద్దేశం ఒకటే ఉంటుంది నువ్వు కూడా దాన్ని డ్రస్ చేయాలా కీప్ చేయాలి కాపాడాల సేద్యం చేయాలా కాపడాలంటే మొత్తం క్రమం చేయాలా చెత్త చెదరత చేసి రాళ్ళు రప్పాలు చేసి మంచిగా తువ్వాల చెట్లు చుట్టూ తువ్వాలా తొడితే అప్పుడు నీళ్లు లోపలికి వెళ్తా ఉంటాయి దాని సూర్యరశ్మి బాగా తగులుతూ ఉంటాయి చెట్టుకి చెట్టు బాగా పెరుగుతుంది దానికి ఫలాలు వస్తూ అది విధానం అంటే నీ సేవ నీ నీ జీవన విధానం ఏంది నీ యొక్క అంశం చెట్లు ఫలించాలా అందుకొరకు నువ్వు సేద్యం చేయాలా తర్వాత ఆ చెట్లని నువ్వు కాపాడలా ఆ తోటని నువ్వు కాపాడలా తెలుసు మనకి ఉద్యానవనం క్రైస్తవ సంఘం అని పాట పాడతాం దాని పట్ల నీ బాధ్యత అనేది ఇక్కడ చెప్పబడుతుంది కానీ ఈరోజు అట్లా ఎవరు చేస్తలేరు ఎవరి గురించి మనం ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడడం కానీ అది విధానం జరిగిపోతుంది ఇక్కడ ఎవరు ఆ చేస్తలేరు ఎందుకు అంటే వాళ్ళు ఇప్పటికి కూడా వారి యొక్క ఉద్దేశం వారి జీవన ఉద్దేశాన్ని వాళ్ళు కనుగొనలేదు నువ్వు కనుగొన్నవా అనేది ఇంపార్టెంట్ నువ్వు కనుగొంటే ఏం చేస్తున్నావు అనేది కూడా తెలుసుకోవాలి కదా ఒకవేళ నీ ఉద్దేశం ఏంది దేవుని దృష్టిలో నీ ఉద్దేశం నీ నీకు కలిగిన ఉద్దేశం ఏంది అనేది లేక నీ నీ జీవితంలో ఆయన పెట్టిన ఉద్దేశం ఏంటంటే అర్థం చేసుకోదావు ఒక విషయం అర్థం చేసుకొని చాలా మంది ఏం చేస్తారంటే ఈ లోకంలో ఏదో సాధించాలా ఏదో సంపాదించుకోవాలనుకుంటున్నారు అది కాదు ఉద్దేశం అది ఆ ప్రయత్నాలు నీ ఉద్దేశానికి మార్గం అంతే చెప్పాలంటే నీకు ఒక ఉద్యోగం ఉంది నువ్వు ఏదో పని చేస్తున్నావు ఏదో సంపాదించుకుంటున్నావు డబ్బులు సంపాదించుకుంటున్నావు ఎందుకు డబ్బులు సంపాదించుకుంటున్నావు అంటే ఆ దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడానికి డబ్బులు సంపాదించుకుంటున్నావు ఈ లోకస్తున్నాను దాన్ని అర్థం చేసుకోక డబ్బులు సంపాదించుకొని దాన్ని విపరీతంగా విచ్చలుడిగా ఖర్చు పెట్టేస్తుంటారు కానీ మనం మాట్లాడమన్నట్టు ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి సంకల్ప ప్రభు సంకల్పాన్ని నువ్వు నిర్వర్తించేవాళ్ళు లాగా ఉండాలంటే మటుకు అది గ్రహించాలన్న ఈరోజు ఎందుకు వరకు నీకు ఉద్యోగం ఇవ్వబడింది ఆ ఉద్యోగము ఆయన సంకల్పాన్ని నెరవేర్చాలని కోరికే అది అర్థం కాకనే దేవుని సేవకులు క్రైస్తవులు అందరూ నిష్ఫలం అయిపోతున్నారు ఈరోజు కాబట్టి దాన్ని గ్రహించాలని వెతుక్కోవాలి ఏంది నీ ఉద్దేశం అనేది ఇది నీకు దేవుడు ఎప్పుడు ఇచ్చిండే పుట్టినప్పుడు ఇచ్చిండు నువ్వు పుట్టినప్పుడే నువ్వు శరీరంలో శరీరంలోకి ఇంకా రాకముందే అది దేవుడు అది నీకు ఇచ్చిండు నువ్వు ఆత్మరూపంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలోనికి రాకముందే అది నీ దృష్టిలో నీ జీవితంలో అది పెట్టిండు దేవుడు ఆ సంకల్పం ఆయన ప్లాన్ ఆ నువ్వు నీ జీవితంలో మార్చుకోవాలని నీ యొక్క పిలుపుని లేక దాన్ని నీ ఉద్దేశాన్ని ఎందు నిమిత్తమై నేను ఈ లోకంలోకి వచ్చినది శరీరంలోకి వచ్చినాక అది గ్రహించకపోతే అది ఎప్పటికీ నెరవేరదు నీ ఉద్దేశం ఎందుకు చాలా మందికి ఇది గ్రహించారు తొంభై ప్రజలు ప్రపంచంలో ఇది గ్రహించకనే మరణిస్తారు నిష్ఫలమైపోయిన జీవితం నీ జీవితం నా జీవితం అట్లా ఉండద్దు ఎందుకు అంటే పని అప్పగించబడింది ఉదాహరణకి మీరు చూస్తారు ఇర్మియాకి సంబంధించిన విషయం ఇర్మియాతో దేవుడు మాట్లాడుతు నువ్వు తల్లి గర్భంలో కంటే ముందే నేను నేర్పరుచుకున్నాన ఎందుకు చెప్పండి చెప్పాలా ఎవరికైనా మీకు తలం వస్తే కూడా మీరు దాన్ని చేయొచ్చు చూడండి ఒకసారి నిర్మీయ గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం గ్రంథము మొదటి అధ్యాయము గర్భములో నేను నిన్ను రూపుదింపక మునిపే నిరిగి చూడండి నీవు చదువు నీవు గర్భము నుండి బయలు పడక ఆయన ఆయన ఉద్దేశం అది ఆయన పర్పస్ అది ఆయన జీవితంలో నిర్మియాన్ని ప్రవక్తలాగా దేవుడు ముందుగానే ఉద్దేశించాడు కాబట్టి ఈ ఉద్దేశాలు మనం గ్రహించాలా ఇప్పుడు నీవు నేను కూడా అది గ్రహించాలా కేవలం ఏదో ఈ లోకంలోకి వచ్చినాము చదువుకున్నాము పెండిళ్ళు చేసుకున్నాము కుటుంబాలకు స్థిరపరిచినా ఏదో ఉద్యోగాలు తీసుకుంటాం అది కానీ కాదు నీ ఉద్దేశం ఇది తెలియక క్రైస్తవులు అంతా జీవితాలు నిష్ఫలం చేసుకున్నారు ఉద్దేశాన్ని గ్రహించి సంఘంలో నువ్వు పని నిర్వర్తించుంటే నరకపు ద్వారాలు దానికి ఎదుట నిలబడలేకపోయాడు ఈరోజు ఆ రీతిగా జరిగింది ఎందుకు అంటే ఎవరు కూడా వారి ఉద్దేశం గ్రహించలే ఏదో చదువుకుంటున్నారు హైటెక్ సిటీకి పోతున్నారు ఉద్యోగాలు తీసుకుంటున్నారు డబ్బులు తంపంచుకుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు బిచ్చలు పెడిగా ఓ లావిష్ గా లైఫ్ జీవిస్తున్నారు అదే ఉద్దేశం అనుకున్నారు వందనాల ప్రభావాన్ని నాకు ఇది ఇచ్చినందుకు అది ఇచ్చినందుకు అవన్నీ తప్పు ప్రార్థనలు తప్పు కృతజ్ఞతలు నీ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కొరకు నీకు ఉద్యోగం ఇచ్చింది కానీ నువ్వు ఉద్దేశంగా మార్చుకున్నావు నీ జీవితాన్ని ఉద్దేశంగా మార్చుకున్నావు అందుకు నువ్వు నిష్ఫలం అయిపోతున్నావు అందుకు నువ్వు ఫలం లేని జీవితం అయిపోతున్నావు కాబట్టి ఇర్మిత అంటున్నాడు నేను నిన్ను పంపు వారు అందే అందరూ నువ్వు అది పని అన్నట్టు దానికి ముందు కదా మనం చూస్తుంది ఐదో వచ్చిన గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి కాబట్టి దేవుడు నేను ఎరిగి అంటే ఏంటంటే నీ ఉద్దేశం నీ జీవితానికి ఏంది ఉద్దేశమైనా దానికి ఎప్పుడో తెలుసు నువ్వు పుట్టక తెలుసు కాబట్టి నీకు తెలుసా పుట్టినాక అదే కదా సమస్య రచి ఇర్మియార్ అంటున్నాడు నాకు కాదు నా వల్లా కాదు అంటున్నాడు నేను పనికిరాని వాడిని నాకెందుకు నాకు ఇది అవసరం లేదు అంటున్నాడు మోష కూడా అట్లే అన్నాడు కానీ దేవుడు ఆయన ఉద్దేశము ఆయనని రూపింపక ముందే ఆయన ఉద్దేశం మీద తర్వాత మనం ఈ లోకంలోకి రాకముందే ఆ ఉద్దేశంతో మనల్ని ప్రతిష్ఠించండి దేవుడు అది పాయింట్ అక్కడ ఐదో వర్షం చూస్తున్నాం ఎట్లా జనములకు ప్రవక్తగా నేను నియమించి తిని అది ఇర్మియాకి ఇర్మియా జీవితానికి దేవుని యొక్క సంకల్పం ఇప్పుడు ఇర్మియా గ్రహించారు తన జీవితపు ఉద్దేశం ఏంది అంటే జనములకు ప్రవక్త ఇక్కడ చాలా జాగ్రత్తగా గ్రహించాలి జనములకు ప్రవక్త అంటే ఆయన ప్రపంచానికి ప్రవక్త ఒక దేశానికి కాదు తక్కిన ప్రవక్తలందరూ దేశాలకి ప్రాంతాలకి ఇప్పుడు యోనా అన్నాడు యోనా ఎవరి ప్రవక్త చెప్పండి నినివేకి ప్రవక్త ఆ రీతిగా మనం అనేక మందిని ఉంటాము గొప్ప గొప్ప ప్రవక్తలందరూ వారి ప్రాంతాలకి వారి రాజులకి ఉత్తర దిక్కున ప్రవక్త దక్షిణ దిక్కున ప్రవక్త వారి ఉద్దేశాలు కానీ ఇర్మియా ఒక్కడే బైబుల్ అంతట్లో ప్రపంచానికి ప్రవక్తలాగా కనిపిస్తారు అందుకే మీరు ఇప్పటికే ఇర్మియా గ్రంథం చదవండి చిమ్మరి బాగా కష్టపడికి యాభై యాభై అధ్యాయాలు మీరు చూస్తారు పలాని దేశం గురించి దేవోక్తి పలాని దేశానికి సంబంధించిన దేవోక్తి అని స్టార్ట్ అయితే ఆయన ప్రవచనాలు ఎన్ని దేశాలు ఉంటాయి అక్కడ మీరు ఆశ్చర్యపోతారు మీకు ఇప్పుడు నోపిక చదవండి ఎన్ని దేశాలకి ప్రవశిస్తుండో పాత నిపుణ కాలంలో ఎందుకు అంటే దేవుడు అనేది చూపించిండు ఐదవ అధ్యా వచనంలో నేను నిన్ను జనములకు ప్రవర్తలాగా నియమించిన కాబట్టి మనల్ని అందరినీ ఒక పని కొరకు నియమించిండు అది మనం గర్భంలో పడకముందే గర్భంలో నుంచి భూమి మీద అడుగు పెట్టక దేవుడు మనల్ని ఆ పని కొరకు ఆ ఉద్దేశం గ్రహించగలిగితే నువ్వు ప్రార్థన చేస్తే అది అయితే ఎందుకంటే ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చిన మనం ప్రకృతి సహజంగా ఆలోచించిన కానీ ఈ సంవత్సరం నుంచి దేవుడు మనకి విశేషమైన సేవలను అనుగ్రహిస్తా ఉన్నప్పుడు నేను గ్రహించి నేను అడగగలుగుతున్నాను దేవుడిని ఎందుకు విశేషమైన సేవ జరిగింది కూడా ప్రార్థనలు చేస్తే అద్భుతాలు జరిగినాయి ఎంతమంది దగ్గర దగ్గర పద్నాలుగు మంది బాప్తి సలు ఈ సంవత్సరం ఎప్పుడు జరగలే గతంలో అంతమంది అందులో చాలా మంది సేవ కూడా చేస్తూనే ఉన్నారు తర్వాత దేవుడు నమ్మకం లేని వాడైన గురించి మీకు తెలుసు కానీ దేవుని నమ్మడు అటువంటి వాడు వచ్చి బాప్సీ కూడా పొందిండు ఇప్పుడు బాప్తిజం పొందినా కానీ లైఫ్ మారిపోయింది ఆయనకి మంచి ఉద్యోగం వచ్చింది చిన్న చిన్న పదిహేను వేలు ఇరండి వేలు ఇరవై వేల ఉద్యోగం మనం కొరకు ప్రయాసపడుతుంటే బాప్తిజం పొందిన తర్వాత మొత్తం లైఫ్ అంతా తారం మారిపోయింది ఉద్యోగం వచ్చింది మంచి కుటుంబాన్ని పోషించుకుంటుండి ఇప్పుడు కానీ ఆయనకు చెప్పిన నీ నీ జీవిత ఉద్దేశం ఇది కాదు నువ్వు చదువుకున్నావు ఉన్నత చదువు ఉద్యోగం వచ్చింది మంచి జీవితం వచ్చింది కానీ అది మీది ఉద్దేశమే కానుగారు ను సేవా చేయాల దేవుని సేవ అది ఏంటంటే దేవుడు చూపిస్తారు ఎటువంటి ఉద్దేశం ఇప్పుడు ఇరిమియా జీవితాలు చూసిన ఆయన ప్రపంచానికే ప్రవక్త లాగా దేవుడు అనుకున్నాడు ఎన్నో దేశాల గురించి ప్రవచించండి ఆయన తన సొంత దేశం గురించి కూడా ప్రవచించండి కదా పబ్లో పబ్లోని నుంచి మీ దేశాన్ని సమ్ముల నాశనం చేస్తారని అట్లానే జరిగింది ఆయన టైంలో జరిగింది ఆ ఆయన కాలంలోనే నెరవేరింది ఇరిమియాను విడిచిపెట్టి మొత్తం దేశంలో ఏమైనా సాధ్యం తీసుకెళ్ బానిసలాగా హెర్మేర్వేర్చిపెట్టారు ఎందుకంటే ఆయన ప్రవక్త కాబట్టి దేవుడు ప్రొటెక్షన్ ఇస్తాడు కాబట్టి తల్లి గర్భం నుంచి తీసుకొని వచ్చింది లోకంలోకి తన ప్రణాళికని తన తన నియమించిన ఆ యొక్క వర్క్ క్రియ ఆ యొక్క పని కాబట్టి అది నెరవేర్చుకున్నట్టు ఆయన కాపాడుతున్నట్టు చిన్నప్పటి నుంచి మనం మన జీవితాలలో జరిగింది కదా ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచే చనిపోతుంది సైతాన్ని ఎన్నిసార్లు చనిపో చిన్నప్పటి నుంచే ప్పుడే నన్ను చంపనీ చూడు ఒకసారి చాలా చిన్నవాడిని నేను అనుకుంటే భవిష్యత్ మూడు నాలుగు ఏళ్ళు కూడా ఉంటాడు ఫోన్ తెచ్చినా మూడు నాలుగు మూడు ఇంకా మాట్లాడే కూడా అటువంటి వాణి నేను నచ్చుకుంటే నచ్చుకుంటా ఊపిలో పడిపోతుంటానండి దాని ఇంకొంచెం చెప్పేయకుంటే పడిపోవాడిని ఎవరు నన్ను అక్కడి నుంచో పట్టుకొని తీసుకొచ్చి ఏంటి ఇదిగో మీ బాబు ఊబిలో పడిపోనిపోతున్నాడు ఊబిలో పడిపోయి ఎప్పుడో వెళ్ళిపోతాను కాలంలో కలిసి ఎన్నిసార్లు మేజర్ యాక్సిడెంట్స్ మూడు నాలుగు సార్లు మేజర్ యాక్సిడెంట్స్ అయినాయి ఆల్మోస్ట్ చనిపోయింది అనుకుని కాబట్టి ఆయన మనని ప్రతిష్ఠించుకున్నాడు ఆయన పని కొరకు కానీ వాడు దుష్టుడు దేవుడు ప్రతిష్ఠించిన ఆ పనిని అడ్డగించని ప్రయత్నిస్తుంటాడు వానికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంతే తేడా యోనా విషయాలు కూడా మనం అదే చూసినాం యోనోకి దేవుడు చెప్పాడు పని నేను ఆ పని నువ్వు తప్పక చేయాలా నువ్వు నువ్వు కాకుండా నీకు వీలలేదు లేదు నేను చేయండి నేను పోతాను నేను ఇంకెక్కడికి పోతానంటే కాదు నువ్వే చేయాలి ఆ పని ఎందుకంటే అందుకు ఆ పని నీ ప్రతి నీ నీ సంకల్పం నీ యొక్క అంశం నీ యొక్క ఉద్దేశం అది నీ జీవితానికి అది ఉద్దేశం అది నువ్వు దాన్ని నువ్వే నెరవేర్చుకోవాలి కాబట్టి నా జీవితానికి సంబంధించిన ఉద్దేశం నేను నెరవేర్చుకోవాలి దాన్ని గ్రహించాలా దానికి పాయింట్ అది చెప్పాడు దానికి అనుగుణాల అంతవరకు ప్రయత్సపడాలా నువ్వు నా జీవితానికి ఉద్దేశమే చాలా మంది అంటే నేను ఇది చేసినా ఇది చేస్తున్నా నేను ఏం చేస్తున్నా ఏది విఫలం అయిపోతుంది ఎందుకు విఫలం అవుతుందంటే నీ ఉద్దేశం నువ్వు ఇంకా గ్రహించలేదు ఒకవేళ నువ్వు నీ ఉద్దేశాన్ని గ్రహించింటే నీ ఉద్యోగాన్ని ఆ ఉద్దేశానికి కనెక్ట్ చేసుకునేటువంటి అది చాలా ప్రాముఖ్యమైన పాయింట్ అది నేను చెప్పేది మీకు కాబట్టి యోనా విషయాలు కూడా ఇర్మియా విషయాలు అదే ఇంకా ఎంతో మంది విషయాలు అదే చూస్తున్నాం ఆయన సన్నిధిలో ఒకప్పుడున్నావు ఆయన అక్కడి నుంచి నీకు పని అప్పగించి పంపించండి ప్రతిష్ఠించండు తల్లి గర్భంలోకి వచ్చిన ఇప్పుడు నువ్వు తల్లి గర్భం నుంచి లోకంలోకి వచ్చినప్పుడు అది ఎట్లా మర్చిపోతావు ఎందుకు మర్చిపోతామంటే శరీరంలో పడగనే అన్ని మర్చిపోతాం ఆత్మీయమైన జీవిత శరీరం డేంజరస్ అన్నట్టు కాబట్టి సైతం అట్లా టార్గెట్ చేసేండి మన శరీరాలని ఆదా వాళ్ళ ద్వారా వారి అతిక్రమము వారి అవిధేత వలన వాళ్ళు చేసిన పాపం వలన మన శరీరాలు మన ఆత్మలని తండ్రి దగ్గర ఉన్నప్పుడు జ్ఞాపకానికి చేయబడ్డ ప్రతి పనిని మర్చిపెట్టట్లు చేస్తున్నాయి అందుకు నువ్వు నీకు రక్షణ అనుభవం అవసరం ఎందుకంటే చచ్చిన ఈ శరీరాలని బ్రతికింపజేయాలా ఏ స్ప్రి మందికి లోకంలోకి మరణ గుస్తాపన పునరుధం ద్వారా మనకి విజయం అనుగ్రహించింది జీవింపజేసిడు ఆయన కుకెనింగ్ ఆఫ్ ద స్పిరిట్స్ అని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది వాక్యం కొన్ని లాస్ట్ర పత్రికలో చూపిస్తాడు కాబట్టి చచ్చిన మనల్ని జీవింపజేసిండు ఆయన జీవింపజేయు ఆత్మ కాబట్టి మనం ఏ విధంగా దీన్ని గ్రహించగలం ఎట్లా కనుగొనగలం ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే నీ జీవితానికి ఎటువంటి ప్రణాళిక దేవుడు సంకల్పించిండు అది నువ్వు ఎట్లా కనుగొనాలా ఈ లోకంలో ఉద్యోగం కాదు అది పాయింట్ అర్థం చేసుకోవాలి ఇంతకుముందు చెప్తున్నాను ఈ లోకంలో చదువులు ఇంపార్టెంటే ఉద్యోగాలు ఇంపార్టెంటే అన్ని ఇంపార్టెంటే కుటుంబాలు ఇంపార్టెంట్ అన్ని ఇంపార్టెంటే కానీ అదే ఉద్దేశం కాదు దేవుని ఉద్దేశం దేవుని ఉద్దేశాన్ని గ్రహించి కనుగొని దాని ప్రకారంగా జీవించడం కొరకు నీకు ఉద్యోగం దాని ప్రకారంగా జీవించడం కొరకు నీకు కుటుంబం దాని ప్రకారంగా జీవించడానికి నీ కుటుంబ సభ్యులు దాని ప్రకారంగా జీవించడానికి నీకు జీతం నెల జీతం ఒకసారి ఎంత సంపాదించుకున్నా కొంతమందికి తృప్తి ఉండదు ఎంత తిన్నా తృప్తి ఉండదు వాళ్ళకి వాడి ఉద్దేశం మన తెలియదు ఉద్దేశం తెలిస్తే నువ్వు ఎంతో తృప్తి కలిగిన జీవితం జీవించగలవు మొత్తము జీతం తెచ్చుకున్నాక ఖర్చు పెట్టాక మిగిలిన జీతం ఎందుకు అంటే ఆ ఉద్దేశం కొనసాగించుకోవడం కొరికే కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే దాన్ని గుర్తించాల దాన్ని గ్రహించడానికి నేర్చుకోవాల ముఖ్యంగా నేను ఇందాక చెప్తున్నా ఏంటంటే ఉద్యోగం కాదు నీ యొక్క ఉద్దేశం జీతం అసలే కాదని ఉద్దేశం ఒక ముఖ్యమైన పని నీకు అప్పగించబడింది అసలైన ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఆ పనిలో అప్పగించబడి ఎందుకంటే యోనకు ఒక పని అప్పగించబడింది అదే రీతిగా అంతకంటే ముందు ఇరిమియా ఒక పని అప్పగించబడింది మలకి పని అప్పగించబడింది జక్రియా పని అప్పగించబడింది ఏసుల విలోకం ఒక పని అప్పగించబడి ప్రతి ఒక ఉద్దేశం ఉండేది ఉదాహరణకి పేతుల విషయంలో ఒకటి చూస్తాం పౌల విషయంలో చూస్తాం ఫిలిప్ అసలు ఫిలిప్ శిష్యులు కాదు కదా ఫిలిప్ శిష్యులలో ఒకటి కానీ కాదు ఎందుకు అంత గొప్పగా సేవ చేసిండు నపుంసకుని పోయి సోట ప్రకటించి ఆశ్చర్యం ఒక ఉద్దేశం కోరికే ఫిలిప్ పౌలుని పౌలు తల మీద చేతుల నుంచి ప్రార్థించడం కొరకు తనకి పరిశుధాత్మ అభిషేకం వచ్చేలాగా ప్రార్థన చేయడం కొరకు ఒక నేరు పరుచుకున్నాడు ఆయన ప్రార్థన చేసినాక మళ్ళా అతని గురించి మనం ఎక్కడ విన్నా వింటామా చెప్పండి ఎవరైతే పౌలుని అభిషేకించినవాడు అననియాస్ కదా అననీయ ఆయన గురించి ఎక్కడ వింటాం పౌలు లాంటి వానికి ప్రార్థన చేసిండే ఎంత గొప్ప సేవకులు ఉండాలి అనన్య కానీ ఎక్కడ వినమాయన గురించి ఎవ్వరు కూడా ఆయన గురించి వాక్యం చెప్పినట్టు నేను వినలేను సంవత్సరాలు ఒక పని కొరకు అననీయాన్ని లేకపోయింది దేవుడు అనన్య అంటున్నాడు ప్రభు నీ బిడ్డలని హింసించిన వాడు అంటే కాదు నేను ఏర్పరచుకున్న ఒక పాత్ర నుంచి నీ ఉద్దేశం నీ జీవిత ఉద్దేశం ఆయన గురించి పౌలిని నువ్వు సేవలు నడిపించదా నువ్వు ఈ పౌల కంటే గొప్పవాడివి అననీయ నీకు అది తెలియదు కాబట్టి నీ ఉద్దేశము నేను గొప్ప వన్ చేస్తారు అది నేను చెప్పే పాయింట్ నీ ఉద్దేశము నేను బహు గొప్పవానిగా చేస్తుంది కానీ నువ్వు దాన్ని కనుగొనకపోతే నీ జీవితము వ్యర్థమే చాలా నేను చూస్తుంట మంచిగా చదువుకుంటారు గోల్డ్ మెడలిస్ట్లు టాపర్లు ఫస్ట్ క్లాస్ లో మంచిగా గొప్ప జాబ్ సంపాదిస్తారు మస్తు డబ్బులు సంపాదించుకుంటారు రిటైర్ అయినాక పెన్షన్ ఫుల్ హ్యాపీగా ఉంటారు అబ్బా నా ఉద్దేశం నెరవేరింది అనుకుంటారు పిచ్చి విచ్చితనం అది నీ ఉద్దేశం నిష్ఫలమైపోయింది నీ యొక్క నీ కొరకు అప్పగించబడ్డ పని ను నిర్వర్తించలేకపోయినావు నిష్ఫలమైపోయినావు ఉత్త చెల్లుతో ప్రయోగించలిగిపోతావు చాలా మంది ఎన్నో సంవత్సరాలు పని చేసి రిటైర్ వేస్ట్ గా కాలం గెలిచిపోయింది ఏం సాధించారంటే ఏం సాధించలేదు ప్రభు ఈ లోకస్తుల గురించి మనం ఎప్పుడు మాట్లాడడం కానీ దేవుని ప్రయోగ గురించి మనం చెప్తున్నాం అలా ఎందుకు నిన్ను ఈ లోకంలోకి పంపించింది ఆ ఉద్దేశం నిన్ను గ్రహించకపోతే నీ ప్రార్థనకి జవాబు రాదు అది నేను చెప్పే పాయింట్ మనం ప్రార్థన చేస్తే విశేషమైన అద్భుతాలు ఎందుకు జరగవంటే నీ ఉద్దేశం నువ్వు గ్రహించకుండా ప్రార్థన చేస్తున్నావు అది పాయింట్ అందుకే పోయిన నేను ఒక చిన్న వాక్యాన్ని చూపించిన దాన్ని మరోసారి కొంచెం డీటెయిల్ గా చూసి ఈరోజు వాక్యాన్ని ముగించుకుందాం మొదటి కొరితులు రాసిన పత్రికలో దాన్ని మనం చూస్తా మొదటి కొరితులు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం మొదటి కొరితలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఇక్కడ పద పద పదకొండవ వర్షంలో ఈ విషయాలు మాట్లాడతాడు పావులు తన గురించి నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాణి వాళ్ళే మాట్లాడి తిని పిల్లవాణి వాళ్ళే తలంచి తిని పిల్లవాణి మూడు అంశంలు ఇక్కడ మాట్లాడడం తలంచడం యోచించడం ఎవరికన్నా తెలిసినా మాట్లాడదా తలంచడం మాట్లాడడం తలంచడం యోచించడం అవి నువ్వు తప్పక అర్థం తీసుకోవాలి రోజు ఇంకటి ఇంకొక అవకాశం దొరకకపోవచ్చు నీకు చూడండి సార్ ఇంగ్లీష్ లో చూస్తాను పదకు పదమూడవ అధ్యాయం అనుకుంటాను మొదటి కొనతలా రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ మొదటి పదమూడు పదకొండులో అక్కడ ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ లో చూస్తున్నాం వెన్ ఐ వాజ్ అ చైల్డ్ ఐ స్పేక్ యాజ్ అ చైల్డ్ ఐ అండర్స్టాండ్ యాజ్ అ చైల్డ్ ఐ థాట్ యాజ్ అ చైల్డ్ స్పీకింగ్ అండర్స్టాండింగ్ థింకింగ్ మూడు విషయాలు ఇక్కడ మాట్లాడతాడు స్పీకింగ్ అండర్స్టాండింగ్ థింకింగ్ అంటే స్పీకింగ్ అంటే చిన్న పిల్లవాళ్ళు చిన్నపిల్ల ఎట్లా మాట్లాడతారు మీకు తెలుసు వాళ్ళు ఆలోచిస్తారు కూడా తెలుసు వాళ్ళు అర్థం చేసుకుంటారు కూడా తెలుసు అంటే పిల్లలు కూడా అర్థం చేసుకుంటారు చెప్తే అనమాట అక్కడ అక్కడ సూచనగా కానీ వాళ్ళన్ని పిల్లల దశనే అనేది చెప్తున్నాడు నువ్వు మాట్లాడేది పిల్లల మాటలే పిల్లలు ఎట్లా మాట్లాడతారో అట్లే మాట్లాడతారు చిన్నవాళ్ళు కానీ ఆయన అంటున్నాడు ఆయన గురించి నేను పిల్లవాడినై ఉన్నప్పుడు అంటున్నాడు ఎవరైనా కూడా ఈ లోకంలో పిల్లవాడుగా ఉంటే పిల్లవాళ్ళగానే మాట్లాడతారు కదా పిల్లవాణి వాళ్ళే తలుస్తారు కదా పిల్లవాడి వాళ్ళే చూచిస్తారంటే చిన్న తలంపులు చిన్న మాటలు చిన్న ఆలోచనలు అనేది పాయింట్లు చెప్తున్నాడు అక్కడ కానీ ఇప్పుడు పెద్దవాడు అయి పిల్లవాడి చేష్టలు మానివేసి అంటే పెద్దవాడైనాక కూడా పిల్లవాని చేష్టలు ఉంటాయని చెప్తున్నాడు అందరికి అందరి గురించి ముఖ్యంగా సేవ గురించి మాట్లాడుతున్నాడు కదా ఆయన నువ్వు పెద్దవాని వాళ్ళండి పిల్లవానిలాగా ఎట్లా మాట్లాడతావు పిల్లవానిలాగా ఎట్లా తలస్తావు పిల్లవాని వాళ్ళు ఎట్లా యోచిస్తావు పిల్లవాడు అన్నప్పుడు అభివృద్ధి లేనివాడు ఇంకా ఎదుగుతూనే ఉండడం కానీ అభివృద్ధి పొందడం అనేది చాలా ప్రాముఖ్యమే ఎదగడం కాదు ఎవడనే ఎదుగుతాడు ఈ అందుకే మనం చూస్తాం కదా సమీల గ్రంథాలు చూసినాం అది లోక స్వార్థలు చూస్తాం రెండో అధ్యాయంలో బాడని ఏసు మనుషుల దయందు దేవుడి దయందు శరీరమందు వయసు నందు వయసు నందు శరీరమందు మనుషుల దయందు అంతేనా వయసు జ్ఞానమందు వయసు నందు జ్ఞానమందు దేవుడి దయందు మనుషుల దయందు వర్దిలో మనం తెలిసి అప్పుడు మనకు తెలుస్తుంటుంది బ్రదర్ సిస్టర్స్ తను సంభాషిస్తుంటే ఎవరు పిల్లల్లాగా మాట్లాడుతున్నారు ఎవరు పెద్దలాగా మాట్లాడతారో తెలుస్తుంది అది వయసుకు సంబంధించింది కానీ కాదు అది ఆత్మకు సంబంధించింది ఇప్పుడు చాలామంది నాకంటే పెద్దలు కూడా ఉంటారు వయసులో నాకంటే పెద్దలు కూడా సేవలు ఉంటారు మరి వాళ్ళు మాట్లాడుతుంటే గ్రహిస్తే నాకు ఇచ్చిన కాబట్టి కూడా జ్ఞానం నేను గ్రహించగలను ఇంత పెద్దవాడు కూడా పిల్లల లాగానే మాట్లాడుతుండేది అయ్యో నాకేమైపోతుందో నా శరీరానికి ఏమైపోతుందో నా కుటుంబానికి ఏమైపోతుందో నా పిల్లలకి ఏమైపోతుందో అయ్యో నా గృహం ఏమైపోతుందో పిల్లలు మాట్లాడే విధానం అట్లా ఉంటుంది అంటే చిన్న చిన్న చూపు అన్నట్టు చిన్నగా చిన్న తలంపులు అన్నట్టు ఇవి కానీ పెద్దవాడు కదా వరదిలిండు కాబట్టి వరదీల మాట్లాడాడు ఇది నీకు అర్థమైతే నీ ప్రార్థనకి ఎందుకు జవాబు ప్రార్థనలు గ్రహించి నేను ఎన్నో చూసిన ఎన్నో విషయాలు చూసిన ప్రయత్నాలు చేస్తూ ఉంటా ప్రార్థన చేస్తుంటే ఇప్పుడు దాన్ని చాలా మందిని చూస్తుంటా ప్రార్థనలు బెగ్గర్స్ లాగా ప్రార్థన చేస్తుంటారు ప్రభ్వా ప్రభ్వా ప్రభ్వా ఏడుస్తూ ఉంటారు నువ్వు చిన్న పిల్లవాడివి నీ ప్రార్థనలు నువ్వు వరదిల్లిన ప్రార్థనలు లేవు నీ జీవితము వరదిల్లుతే నీ ప్రార్థనా విధానాలు వేరే ఉంటాయి నేను వచ్చే వారం చూపిస్తా మీకు దాని కొరకు సిద్ధపడండి ఎట్లాంటి ప్రార్థనలు చేస్తే ఎటువంటి స్థితి నుంచి నువ్వు ప్రార్థన చేస్తే దానికి జవాబు వస్తుంది ఈ లోకంలో ఏదైనా నీ మాట వినాల్సిందే కాలం ఒక సిస్టర్ సాక్ష్యం పెట్టాను ఉన్నాను సరే అదే టైంలో ఫోన్స్ వస్తూ ఉంటాయి అయితే ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఆమెకి భరించాలని తలనొప్పి ఉందంట డాక్టర్ పోయిందంట టెస్టులు చేసుకుందంట అంత నార్మల్ ఉందంట ఆ డాక్టర్లు ఇచ్చిన మందులు ఏమీ పనిచేస్తలేవట సో రాత్రి ప్రార్థన రాత్రి ఆమె అడిగితేనే ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేసినాక సడన్లీ కొంత వచ్చింది అది నేను ఎవరికి ఎప్పటికి ఆ ట్యాబ్లెట్ రాలేదు ఎవరు చెప్పలేదు ఆ ట్యాబ్లెట్ నేను ఆమెకి ఆ మెసేజ్ పెట్టినా ఈ ట్యాబ్లెట్ తెచ్చుకున్నాను ఆ ఒక్క ట్యాబ్లెట్ మొత్తానికి పోయిందంట ఆమె తలనొప్పి మూడు నుంచి భరించాలని తలనొప్పి ఉంది అంటే ఆ కరెక్ట్ ట్యాబ్లెట్ ఆ టైకి రావాలి కదా థాట్ కాబట్టి నువ్వు ఎందు నిమిత్తమై నీ ఉద్దేశం ఏందో నువ్వు గ్రహిస్తే నేను నోట్ల నుంచి వచ్చేది నెరవేరుతుంది ఎందుకో తెలుసా ఆయన ఉద్దేశం అది ఆయన సంకల్పం అది అందుకొరకు నువ్వు ఉన్నవి లోకంలో అది నువ్వు ముగించాలంతే ఆయన నీ జీవితానికి సంబంధ ఏర్పరచుకున్న ఉద్దేశంని ప్రతిష్ఠించిన ఆ వర్క్ ని సమయాన్ని పనిని ను నెరవేర్చాలంటే నీ నోట్లకి వెళ్ళొచ్చేది నెరవేరుతుంది ను అది గ్రహించకపోతే ఎంత ప్రార్థన చేసుకో ఎంత నేర్చుకో ఉపాసాలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు దొరినా పొర్లినా అరిసిన ఎంత పాషల్లో మాట్లాడినా అవి కావు నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను మా నాయన చనిపోక ముందు ముందు నాకు చెప్పింది ఇవన్నీ మానేసి ఉద్యోగాలు నువ్వు కూడా పోయి సేవ చేసుకున్నాడు ఆయనలాగా కానీ నేనేం చేస్తున్నాను ఈ లోకంలో టీచర్ జాబ్ చేస్తున్న ఎన్నో ప్రాంతాల్లో కానీ నాకు అర్థమైంది దేవుని ఉద్దేశము ఈ ఉద్యోగం ద్వారా నెరవేరిందనండి కొన్ని వందల మందికి నేను సువార్త ప్రకటించిన నా ఆఫీస్లో ఎంతోమంది యవనస్తులకి యవనరాళ్ళకి ఎంతోమందిని ప్రభుత్వం నడిపించిన ఎంతోమంది శ్రమలలో ఎంతో బాధల్లో వచ్చిన యవనస్తులకి నా రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళ జీవితాలను సరి ఇదే కదా మనం ఈ లోకం మీద వెలుగులా ఇస్రల్ ప్రజలు అక్కడ విఫలమై ఉంటుంది కదా యేసగ్రంథలు చూపించిన కొంతకాలం కిందట అన్య జనులకు నేను మిమ్మల్ని వెలుగుగా ఏర్పరచుకున్నాను ఎక్కడ వెలుగలగవాళ్ళు అందుకు ఏసు ప్రభు రావాల్సి వచ్చింది ఈ లోకానికి వెలుగులాగా కానీ దేవుడి ప్రణాళిక ఒకటి అన్ని జనులకు వెలుగులాగా ఉండడమే ఇస్రాల్ ప్రజలు అంతరంగ కాబట్టి ఆయన ప్రణాళిక ఏంది నువ్వు ఈ లోకంలో వెలుగు యేసు ప్రభు వెలుగు కాబట్టి ఆ వెలుగును తెచ్చుకున్న నువ్వు ఏసు ప్రభు అన్న వెలుగుని అనేకులకు ప్రసరింపజేయాల నీ జీవితం ద్వారా ఎటువంటి వాడు వాడు ఎటువంటి ఎటువంటి మనిషి అయినా కానీ ఎంత కఠినడైనా కానీ ద్వేషము పగ కుళ్ళు కుట్ర ఇటువంటి ఏమి పెట్టుకోకుండా నిస్వార్థంగా వాడిని చూడగానే నీ హృదయం ఉప్పొంగాల ప్రేమతో నీ దగ్గరికి వచ్చేటు దేవుడు నాకు కల్పించిన ఆ యొక్క ఉద్దేశాన్ని నేను ఇప్పుడు నెరవేర్చబోతున్నా వీడి జీవితంలో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నా ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం కోరు ఆటోమేటిక్ అవుతుంది ప్రార్థన విజయం ఇది నెరవే ఇది తెలుసుకున్నంత కాలము నీకు ప్రార్థన నీ ప్రార్థనలకి జవాబు రాదు నువ్వు ఇతరుల మీద అంతే కానీ మనం అట్లా చేయం ఎందుకంటే మన సేవ కొంతమంది తప్పుగా మాట్లాడతారు మన గ్రూప్ గురించి వారి గురించి నేమి తప్పుగానే నేను మాట్లాడుతున్నాను కానీ వారికి ఇది అర్థం కావట్లేదు ఉంటాయి పలినతలు అంటే మన గ్రూప్లో కూడా చాలా మంది ఫలినతలు మనం వాటిని ఛేదించుకొని ముందుకు పోవాలంతే తేడా ఎందుకు మన ప్రార్థన జీవితాలలో మనం ఇంకా ఒకరి మీదనే ఆధారపడుతున్నాం ఎందుకు మనం ముందుకు పోలేకపోతున్నాం అంటే ఈ విషయమే మనం గ్రహించాలి ఈరోజు ఒకరి మీద ఆధారపడుతున్నాం కానీ మన జీవన ఉద్దేశాన్ని గ్రహించక మనం ముందుకు పోలేకపోతున్నాం అందుకు మన సమస్యని మనం పరిష్కరించలేకపోతున్నాం కానీ నేను పోయిన వారని చూపించిన నువ్వే ఈ లోకానికి పరిష్కారం నువ్వు నీ ఉద్దేశాన్ని గ్రహించగలిగితే నువ్వు ఎక్కడ పడతాడు కొన్ని కొన్ని వందల మందికి నేను సువార్థ ప్రకటించిన అసలు ఉద్యోగాలు అట్లాంటి స్థలాలలో డైరెక్ట్ క్లాస్లలోనే సువార్థ ప్రకటించిన అట్లా ఎవరు చేయడు ఏ ప్రపంచంలో ఏ టీచర్లు చేయరు డైరెక్ట్ డైరెక్ట్ సువార్త ఎంతోమందికి నా జీవిత ఉద్దేశాన్ని నేను గ్రహించగలిగిన అంగులకి ఎంతో మంది నేను స్వార్థ ప్రకటించిన ఎంతోమంది ప్రభుని స్వీకరించిన వాళ్ళు కూడా కొంతమంది క్రైస్తలు వస్తుంటారు మతపరమైన జీవితంలో వారికి సర్వసత్యంలోకి ఎట్లా పోవాలని నేను చూపించిన మార్గం నా జీవన ఉద్దేశం అది ఖచ్చితంగా ప్రార్థనకి జవాబు ఉద్దేశాన్ని గ్రహించగలిగినాం కాబట్టి ఈ దినం మీరు కూడా దాన్ని గ్రహించండి వచ్చే వరం మరి విశేషంగా ఆ విషయాలు మీకు చూపిస్తాను ఎటువంటి స్థితి నుంచి నీ ఉద్దేశాన్ని నువ్వు కొనసాగించుకోవాలా ఎటువంటి ప్రార్థనా స్థితి ఎటువంటి తలంపులు నీకు ఉండాలా భావాము నీకు ఉండాలా అవి గ్రహించగ చేస్తే నువ్వు ఇంకా పసిపిల్లలాగానే ఉంటుంది నువ్వు రక్షింపబడి కూడా నువ్వు పసిపిల్లలాగానే మాట్లాడితే ఎట్లా పసిపిల్లు కొట్లాడుతూ పెద్దలు కొట్లాడుతుంటారు నేను చూసిన సేవలు పాస్టర్స్ కొట్లాడుకుంటుంటారు పసిపిల్లైపోయినారు పెద్దలు చర్చలో పెద్దలు కొట్లాడుతుంటారు పసిపిల్లైపోయినారు మనం అట్లా ఉండడానికి వీల్లేదు పసిపిల్లలాగా ఇక మిదట వీల్లేదు ఎవడైనా తప్పుగా మాట్లాడుకొని మాట్లాడుకొని వాళ్ళు పసిపిల్లలే సేవలో ఉన్నా పసిపిల్లలే కానీ వాళ్ళు నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు నీకు డైరెక్ట్గా తెలియదు ఏదో ఒక రోజు అవి నీకు తెలుస్తాయి అప్పుడు నువ్వు పసిపిల్లలాగా లేక పెద్దవాళ్ళలాగానే ఉండి అర్థం చేసుకుంటావా పర్లేదు ఆ నా గురించి ఏ విధంగా మాట్లాడితే నాకేం వ్యతిరేకం లేదు ఆ గురించి అని చెప్తావా ఆ ప్రజల ప్రార్థన చేస్తా ఓ బ్రదర్కి మనం బాగా సాయం చేసేవాళ్ళం డబ్బులు సాయం చేసేవాళ్ళము ఓ ఎన్ని కంప్యూటర్లు ఇప్పించాను నేను దానికి కంప్యూటర్లు ఇప్పించినాము ఎంతో సేవ మన గురించే వ్యతిరేకంగా మాట్లాడండి ఓ వాళ్ళ వాళ్ళు వేస్ట్ బ్రదర్ అన్నారు కెబిబిఎం ఫెలోస్ అంత వేస్ట్ ఫెలోస్ బ్రదర్ అన్నాడు నిన్న మళ్ళీ ఫోన్ చేసి చాలా దీర్ఘంగా మాట్లాడినా బ్రదర్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు కలుస్తావు బ్రదర్ ఒకసారి సాయంత్రం పూట కలరాదు మనం ఎక్కడన్నా భయం సేత కలుస్తాం అక్కడ కొంచెంసేపు మాట్లాడదాం అక్కడి నుంచి పోయి మనం ఎక్కడన్నా డిన్నర్ చేసుకొని ఆడ నుంచి ఎందుకంటే నాకు ఉండొద్దు కదా పసిపిల్ల గుణగణం దానికి బయటికి రావాలా అట్ ద సేమ్ టైం ఆ బ్రదర్ ని కూడా పసిపిల్ల దశ నుంచి మళ్ళా సేవకుడు చర్చి ఉంది పసిపిల్ల దశ నుంచి అతన్ని పెద్ద పెద్దల దశకి నేను తీసుకొని రావాలా లేదా తీసుకురావాలంటే నేను కొన్ని కార్యాలు చేయాలి మళ్ళీ నేను వెలుగు చూపించాలి నా యొక్క ఉద్దేశాన్ని నా జీవన ఉద్దేశాన్ని ప్రభు పెట్టిన ఉద్దేశాన్ని నేను నెరవేర్చుకోవాలంటే అతని పట్ల నా ప్రవర్తన మారాలా నాకు వ్యతిరేకంగా మాట్లాడి నేను మారాల నేను ప్రేమించాలి కాబట్టి ఈ విషయాలు గ్రహించిన మీరందరూ మీ యొక్క ఉద్దేశాన్ని గుర్తించుకోండి కనుక్కోనండి ఏంది నీ జీవిత పరమార్థం ఎందుకరకు నువ్వు ఈ లోకంలోనూ అది కనుక్కొని ఆ ఉద్దేశాన్ని నిర్వర్తించుకో యోనా చాలా ఆలస్యంగా నిర్వర్తించండు కానీ ఇరు కాదు పౌరు ఆలస్యంగా కానీ నేను చాలా తప్పు పని చేసిన ఎంతో మందిని దానికి తగినట్లు విజృంభించి సేవ చేశాడు ఎన్నో సంఘాలు ఎన్నో దేశాలు కాబట్టి నీ ఉద్దేశాన్ని కనుగొని ఈరోజు ప్రార్థన చేసుకో ప్రభా నా ఉద్దేశం మీది నా జీవితానికి ఏం సంకల్పించినావు తల్లి గర్భంలో ఉన్న కానీ మేము ఈ లోకంలో రాగం ముందే నన్ను నిర్మించిన స్థిరపరిచినట్టున్నావు అది గ్రహించి ముందు భాగం సహాయపడమని ప్రార్థించుకోవాలి మనం ప్రార్థసం కళ్ళు మూసుకుంటే పరుషుతుల బతుండ్రీ మీకు బోధనాలైనా నా జీవిత సంకల్పాన్ని ఉద్దేశాన్ని నాకు ఎప్పుడు చూపించినారు ప్రభా నేను మటుకు తన కాంప్రమైజ్ కాలేదు ముప్పై సంవత్సరాల నుంచి నేను ఇది కొనసాగిస్తున్నాను ప్రభా అప్పుడు బోధన ఉన్నా కానీ అందరి నుంచి మీరు నన్ను బయట తీసుకొచ్చినారు సరైన బోధన ప్రకటించిన కానీ అవన్నీ మీరిచ్చిందే నాకు నాది నా ప్రయత్నం కానే కాదు ప్రభా ఎందుకంటే మీరు ఉద్దేశించినారు నా జీవితానికి ఎన్నిసార్లు చావు లోతులోనికి పోయి గాఢంధకారాల్లో మరణాంధకారంలోకి తీసుకపోయినా అక్కడ నన్ను విడిచిపెట్టలేదు మీరు అతను బయట తీసుకొచ్చినారు మీకే కృతజ్ఞతరిపించుకుంటున్నారు నా జీవిత తిరిగి సమర్పించుకుంటున్నాను మీ నీతి సత్యాన్ని ప్రకటించడం కొరకు కాంప్రమైజ్ నేను ముందుకు పోతాను ప్రభా ఎందుకంటే నా జీవన ఉద్దేశాన్ని మీరు మాకు చూపించినారు ఆ ఉద్దేశంతో నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి అది గ్రహించిన నేను బ్రహ్మ ఇది అనేకులకు చూపిస్తున్నాను అనేకులు దీన్ని గ్రహించి వారి జీవిత ఉద్దేశాన్ని గ్రహించి దాని ప్రకారంగా పూలాలను ఈ మధ్యాహ్న మీ మహమార్దం మనం ఎవరి నుంచి మీకు వదల అర్పించుకుంటూ ఏ శివకృష్ణ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ పరిశుద్ధుడ ప్రేమ కలిగిన దేవ కృప కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ ఏసయ్యకే వందనాలు ప్రభా తండ్రిడికే స్థుతులు స్తోత్రములు తండ్రి ఈ గడిచిన కాలమంతా ప్రభా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడినందుకు దివారాత్రములు తండ్రి ప్రభా నీ కంటి పాప కాచి కాపాడిదకు తండ్రి ప్రభాని యొక్క నూతనమైన కృపా శక్తి అనుగ్రహం నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు తండ్రి సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏసయ్య నీకే యుగ యుగములకు కలుగును కాక లెలుయా తండ్రి ప్రభ్ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా నా నామాన్ని స్థుతిస్తారు అక్కడ నువ్వు ఉంటానన్నో ప్రభా అవును ప్రభానైనా మీరు కృపా సత్య సంపూర్ణుడై ప్రభానైనా మా మధ్యలో ఉండి ప్రభా స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడినారు ప్రభాయన ఈ యొక్క స్వరంను ప్రభానయన నేనైతే విశ్వసిస్తున్నాను స్వీకరిస్తున్నాను ప్రభ ఆ యొక్క స్వరం ప్రభాన హృదయంలో నేను భద్రపరచుకుంటున్నాను ప్రభా అవును ప్రభా ఈ లోకంలో తండ్రి మీరు తల్లి గర్భంలో సృష్టించక మునిపోయిన ఆయన అని మీరు చూపించినారు ప్రభా కాబట్టి ప్రభ మీ ఉద్దేశాన్ని ప్రభానైనా ఈ లోకంలో ప్రభా మేము నెరవేర్చాలా ప్రభానైనా కాబట్టి ఈ గడిచిన కాలం ఏ విషయంలో అయినా ప్రభా అది మేము నెరవేర్చకుండా ఆయన తొలగిపోయి ఉంటే మమ్మల్ని క్షమించు ప్రభా కాబట్టి ఈ దినం ప్రభ మీరు మాకు చూపించినారు ప్రభా కాబట్టి దానిని బట్టి మేము ముందుకు పోవాలా ప్రభా నైనా ఇంకా ప్రభా నాయనా తండ్రి ఎక్కడ ఏ విషయంలో ప్రభా ఏటి విషయంలో నాయన రాజీ పడకుండా ప్రభా నైనా నాయన మీరు మా పట్ల కలిగిన సంకల్పాన్ని ఆ ఉద్దేశాన్ని ప్రభా నైనా మేము గైకొని దానిని మేము నెరవేర్చాలా ప్రభా తండ్రి ఆదామును నాయనా తండ్రి మీరు ఏర్పరిచిన ఆయన అతని పట్ల మీ ఉద్దేశం ప్రభా ఆ ఏదైను తోటని సేధ్యపరిచే ప్రభా దానికి నాయకుడిగా మీరు నిలబెట్టి దాన్ని తిరిగి మీకు అప్పజెప్పాలా ప్రభా ఆ రీతిగా ప్రభా ఆ దాము నాయన మీరు ఎన్నుకున్నారు ప్రభా కాబట్టి ఈ రోజు కూడా ప్రభా నాయన మీరు మమ్మల్ని ఎన్నుకున్నది ప్రభా సేద్యం చేయడానికే ప్రభా కాబట్టే ప్రభా తండ్రి ఆ పని మేము చేయాలా ప్రభా తండ్రి కాబట్టి అనేకులకి నీ సువార్థని ప్రకటించాలా అనేకులకి నోటితో పాపాలు ఒప్పించాలా రక్షణలోకి నడిపించాలా ప్రభాన అనేకులని నీ సన్నిధికి మేము నడిపించాలా ప్రభా తండ్రి ప్రభ కాబట్టి నాయన తండ్రి ఆ యొక్క మమ్మల్ని ముందుండే మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలి ప్రభా ఎన్నో విషయాలు ప్రభ ఎన్నో ఆత్మీ సత్యాలు నాయన మీరు నాయన అన్న ద్వారా మీరు మాకు బయలుపరుస్తున్నారు ప్రభా తండ్రి అవును ప్రభా నాయనా తండ్రి మమ్మకు మీరు ఎవరిన వయసులో ఉన్నాం కాబట్టి మీరు మాకు బలమైన ఆహారం నాయన మా అనుగ్రహిస్తున్నారు ప్రభా దానిని బట్టి మీకు వందనాలు ప్రభ కాబట్టి బలమైన ఆహారం తింటున్నా మేము బలంగా పనిచేయాలా ప్రభా కాబట్టి మాలో ఏమైనా ఇంకా పసిపిల్లల శ్రేష్టలు కానీ ఉంటే తీసివేయండి ప్రభా మేము నాయన తండ్రి మేము యవనస్తుల్లాగా ఉండి ప్రభా తండ్రి అనేకులకి నాయన యవనస్తులాగా తయారు చేయాలా ఈరోజు క్రైస్తవులంతా పసిపిల్లల్లాగానే ఉన్నారు ప్రభా తండ్రి కాబట్టి ఆ పసిపిల్లలాగా ఉన్న క్రైస్తవ సంఘాలని నాయన వాటికి బలమైన ఆహారం ఇచ్చిన ఆయన వాటిని నాయన తండ్రి యవన వయసుకి మేము నడిపించాలా ప్రభా తండ్రి కాబట్టి ప్రతి చోటకి మేము వెళ్ళాలా నాయనన్ని సువార్థని ప్రకటించాలా ఆ రీతిగా నేను ఇర్మియాన్ని జన్మలకు ప్రవక్తగా నియమించినావు ప్రభా కాబట్టి ఈ రోజు ప్రభా అదే రీతిగా నువ్వు నన్ను కూడా నిర్మించిన నాయన తండ్రి కాబట్టి నేను ఆ పని చేయాలా ప్రభా తండ్రి ఆ ప్రయాసంతో నాయన ఆ ఉద్దేశంతో నాయన నేను ముందుకు పోవాలా ఏ విషయంలో ఈ లోకాన్ని చూడకుండా ఈ లోకస్తులాగా జీవించకుండా ప్రభా నాయనని యొక్క వెలుగును నేను ధరించుకొని ప్రభా ఆ విలుగు అనేకులకి నాయన ప్రసవించేలాగా అనేకులను ప్రభా నాయన గర్భము దాల్చి ప్రసవించేలాగా ప్రభా అనేకుల జీవితాల్లో ప్రభా విలుగు నింపేలాగా చీకటి శక్తులతో పోరాడి నాయన వాటితో పోరాడి యుద్ధం చేసి గెలిచి నాయన న యొక్క మహిమ నాయన ఈ లోకమంతా నింపేలాగా నాయన నేను ముందుకు పోవాలా కాబట్టి ప్రభా ఏ విషయంలో ప్రభా ఇంకా నాలో ఏమున్నా విధేత నాయనా మా యొక్క హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు ప్రభా మా హృదయాలను పూర్తిగా నాయన శుద్ధీకరించి ఈ శరీరం ఉన్నంత కాలం ప్రభాన మేము ఏమి నాయన నీ ఉద్దేశాలు కానీ నీ చిత్తము ఏవి మేము చూడలేం ప్రభా కాబట్టి ఈ శరీరాన్ని ప్రభా నాయన తండ్రి నాయన దానిని యొక్క అధిక మహిమ శరీరంగా మార్చండి ప్రభా నాయన కాబట్టి ప్రభా తండ్రి మన ఉన్న ప్రతి శరీర సంబంధం అన్ని ప్రభావన తండ్రి మేము వాటి పట్ల ఏదైనా నీకు చేస్తుంటే ఒప్పుకుంటున్నాం ప్రభా ఈరోజు మీరు పొందిన గాయాల్లోనే స్వస్థత ప్రభ మీరు స్వస్థత అనుగ్రహించి మీ యొక్క అధిక మహిమ శరీరంగా మార్చిన ఆయన నీ స్వార్థ కొరకు నాయన తండ్రి నాయన మీరు ఏర్పరచుకున్నారు కాబట్టి ప్రభ ఆ ఉద్దేశాన్ని సఫలపరిచి ఈ లోకంలో ప్రభ మాకు ఇచ్చిన పని నెరవేర్చినయన నాయన సంతోషంతో ప్రభా నాయన నీ దగ్గరికి మేము రావాలా ప్రభ ఉట్టి చేత్తో రాకుండా ప్రభా నైనా నాయన ఈ లోకంలో ప్రభా నాయన తండ్రి రక్షణ పొందిన వాళ్ళే ప్రభా నాయన మాకు మహిమాన్ని చూపించినావు ప్రభా కాబట్టి రక్షణ పొందిన వాళ్ళే మాకు అక్షయ కిరీటం అని చూపించినావు కాబట్టి ప్రభ కాబట్టి అనేకులని రక్షణలోకి నడిపించి ఆ మహిమను ప్రభ ఆ పరలోక రాజ్యంలో ఆ సింహాసనం ఎదుట నేను నీ దగ్గరికి తీసుకునేలాగా మీరు నన్ను దీవించి ఆస్వాదించి నాయన నా యొక్క మార్గముత్రోవ ప్రతిదీ మీరు సరళం చేసి నాయన వెళ్ళే ప్రతి చోట పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ప్రభ ఆ దినం మోసే ప్రభ ఇస్రాయల్ ప్రజల నుంచి నాయన తోడుగా ఉండి నువ్వు నడిచినావు ప్రభ మోసేతో పాటు ప్రభ ఈరోజు నువ్వు కూడా నాకు పగలు అగ్నిస్తంభం లాగా రాత్రి నాయన నాయన పగలు మేఘస్తంభం లాగా రాత్రి అగ్నిస్తంభం లాగా ఉండి నాతో పాటు నువ్వు నడిచే ప్రభా నాయన నీ సహాయము నీ పరిశుద్ధాత్మ నడిపింపు నీ అభిషేకము ప్రభా నీ వాక్శక్తి ప్రభా నీ జ్ఞానము సమస్తము ప్రభా నాయన నాయన నీలాగా సంపూర్ణత పరిపూర్ణత కలిగి క్రీస్తులాగా ప్రభ ఏ లోకంలో జీవించి నీ ఎదుట వచ్చేలాగా ప్రభ నాయన నన్ను నడిపించమని వాక్యం స్వరం ద్వారా మాట్లాడి నాయన ఎంతగానో ప్రభ మా ఉద్దేశం ఏందో నాయన మీరు మాకు చూపించినందుకు మీ పట్ల నాయన మా పట్ల మీకున్న ప్రేమ మరోసారి నాయన మీరు నాయన చూపించినందుకు మీకు ఎంతగానో వందనాలు కృతజ్ఞతలు స్థుతులు ప్రభ ఎవరికి లేని ధన్యత ప్రభ మీరు మాకు అనుగ్రహిస్తూ ఆయన ప్రతిదినం ప్రభాని దగ్గరకు వస్తే ప్రభ ఎంతగానో ప్రభ నాయన నీ యొక్క వాక్యమైన మా ఆహారం మాకు సమృద్ధిగా అనుగ్రహిస్తున్నందుకు నేను నీకే కృతజ్ఞతలు నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు స్తోత్రం ప్రభా పరిశుద్ధ గొప్ప దేవ సర్వశక్తి సంపూర్ణ మహోన్నతండి మహిమ సరీకర దేవ కృపా మహిళానికి గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంత ప్రభా మమ్మల్ని అందరినీ సురక్షితంగా కాపాడైనా ఈ కృపలో భద్రపచుకున్న మమ్మల్ని సజీవాలలో నిలబెట్టుకున్న దివారావు మిమ్మల్ని కాచి కాపాడినైనా ఇక నూతన దినారు బాబా నీకే వనాలు అర్చించుకోవడమైనా గొప్ప దేవ నీకే కృతజ్ఞత స్థితి అర్పించుకోవడం అయినా గొప్ప దేవ ఈ యొక్క దినము చూడక ఎంతో మంది ఉన్నారు ప్రభావా మమ్మల్ని సర్జర్ పెట్టుకున్నారైనా ఈ యొక్క మధ్య కాల సమయం అయినా మీకు స్వర్మంలోన మీ సైన్యులు గడిపే భాగ్యాన్ని కురుకుడు అనుగించినారు తండ్రి నీకు స్థితి సోతలు అర్పించుకోవడం అయినా సమస్త గణత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహేష్శ్వరం ఈ యొక్క యుగంలో నీకే కలుగు రాక హభ తండ్రి ఈ యొక్క మధ్య కాలశంలోనైనా మీరు నైనా మమ్మల్ని ఏం లోకంలో ఎందుకు ఓ ప్రభావ పుట్టింప చేసినారో ప్రభావ నైనా ఇస ప్రభావ మీకు సంకల్పం పట్ల ఏముందో ప్రభావ మీకు ఉద్దేశం ఏందో ప్రభావ ఈ రోజు ప్రభావిరు మాతో మాట్లాడిన అనేక పర్యాలు మీరు మాతో మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మేము అవి రక ఒక దశలో గొప్ప దేవ ఆ రీతి మీద వండుకున్న ప్రభావ ప్రతి మీకు మేము జీవించే బిడ్డగా మమ్మల్ని తయారు గొప్ప దేవ మీకు ఉద్దేశమైన ప్రభాన్ని మీకు బయలుపరిచినారైనా గొప్ప దేవ ఆయన ఏదైనా తొట్టు మీ సేద పక్షిటకు ప్రభావానికి కాపాటుకు ప్రభావాన్ని మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా గొప్ప దేవానికి వన్నాలు ఇస్తాయి అనికేస్తే తుల శ్రోతలు ప్రతి దశలోనైనా ఎస్ అయిన ప్రభావ తల్లి గర్భల రూపింపక ముందే ప్రభావం మీరు మమ్మల్ని ఏర్పర్చుకున్నారు నేను రక్షణ పొందిన పత్ ఒక్కరిని జగతి పునాది వేయవడక ముందు మీ మమ్మల్ని ఏర్పించుకున్నారైనా సృష్టికి ముందే ప్రభావం మీరు మమ్మల్ని ఏర్పర్చుకున్నారని వాక్యం చెప్తున్నైనా గొప్ప దేవన జనములకు ప్రవక్తగా మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు ఒక దేవాతి పత్తి రక్షణ భోజనం పక్కొక్కరిని ప్రవక్తంగా నేర్పించుకున్నారు మోసే ద్వారా కూడా మీరు ఒక జ్ఞాపనం చేస్తారనైనా గొప్ప దేవా కానీ నైనా అది మీకు గ్రహించి ఉంటుందిగా ప్రభావ నేను మరోసారి మాకు జ్ఞాపకం చేస్తాను నైనా గొప్ప దేవా నా తండ్రి నీకు వన్నాను చెల్లిస్తాను నైనా ఆర్థిక ప్రభావ మీ ఉద్దేశాన్ని మీకు సఫలపరచాల ప్రభావా నైనా మీకు ఫలాన్ని ప్రవా సిద్ధం చేసి అందులో ప్రతి ఫలాన్ని ప్రభావం మీకు అప్పచెప్పాల ప్రభావాన్ని ప్రతి దశలో నైనా మీకు తలంపులుగా మీరు ముందుకు పోవాలని సాయపడండి నైనా మీకు మహిమను తీసుకునే ప్రభా ఒక పర్వక రాజ్యాన్ని మీకు ప్రవేశించాలా గొప్ప దేవ మీరే సహాయక్రమం ఆదిష్టమైన ఆర్థిక ప్రభావం మీరు ముందుకు పోవాలా ప్రభావాలో ఇంకేమైనా బలహీనత ఉంటే ప్రభావ మీ కాస్కర్మ ఉంటే ప్రభావా మీకు ఇష్టం మీద ఉంటే వాటి నుంచి మా పిల్లలతో ఇచ్చినా ఇష్టం ఒప్పుకుంటున్నాయినా వాటి మీరు తప్ప ఎవరు కూడా మా పిల్లలు కల్పించలేరు మా ప్రవర్తన ప్రతి దాంట్లో ప్రభావ నైనా మీకు మాదిరిగా ఉండాలా ప్రభావా సత్యం చెబుతున్నాం ఎల్లప్పుడూ ప్రభావా ప్రభావ మీ వల్ల మేము ప్రయాసపడాలనైనా మీ సమా మీకు పరిపూర్ణ సమానమైన పరిపూర్ణత కలిగి మేము జీవించాలని సహాయపడండి గొప్ప దేవ మీరు అక్కడ తొరుగుంది ప్రభావ మేము సిద్ధపడాలా నీకు మీరు మంచి తోట మీరు అక్కడ ఇచ్చినారనైనా గొప్ప దేవా ప్రవాదం దాన్ని ఫెయిల్ అయిపోయిన ప్రభావాన్ని పోగొట్టుకున్న తిరిగి మీ లోకంలోకి వచ్చినైనా అది మీరు మళ్ళీ మాకు తిరిగి అప్పచెప్తున్నారు నేను కాబట్టి మేము ఆ రీతికి ఫెయిల్ కాకుండా ప్రతి దశలో మేము ఓ ప్రభావ నిన్నేము సంతోష పెట్టిన వాళ్ళగా నేను మహింపచ్చేలాగా ఉండాల ప్రవా రోజు ప్రభావ సాయంత్రం నుంచి ఏ రీతి సంభాషించేటప్పుడు నైనా వాళ్ళ పండు కినుకు ముందు ప్రభు ఆ రీతిపోయిన ప్రభావా మీరు ప్రతి దశలో మీ సందులో ఉన్నప్పుడు మీ మాతో సంభాషించాలా అలాంటి ఆత్మీక అనుగుణులు మేము పోవల ప్రభావా ఈసై అయినా తండ్రి మీ ప్రతిదీ మేము మంచి తెలుసుకునే ప్రభావా మనిషిని అలాంటి సేవలు మన వర్తించండి గొప్ప దేవా మాకు మీ వాక్యం చేత మనం బలపక్షానికి వన్నాను ఈసాయ మీ వాక్యం మీరు ఆమృదేసి మనం నడిపించండి మీరు అక్కడ తొలగింది ప్రవా ఆయన ఇంకెంత భయంకరమైన కాలం అయినా ఏసయ్యా క్రైస జీవితం ఎంత భయంకరంగా ఉంది ప్రభావ వైరస్ పైన ఎంత అది నాకు ముందే మీరు మాకు బయలుపరిచినారు కాబట్టి నేను మేము ప్రార్థన చేయాలా ప్రభావ నిత్యం మేము ప్రార్థన చేయాలా ఎన్ని పనులున్నా ఎన్ని బలహీతలు ఉన్నాయి కానీ ప్రభ అది ఛేదించుకో మేము మీ సందులో మేము గడపాలా ప్రభావా నైనా ఏసాయ మీరు మనం అది మనం బలపరిచి నడిపించండి ప్రవా నైనా ఉద్యోగం చేసుకోవడం అన్ని మీ ప్రణాళిక కొరక అవి ఇచ్చినారు ఈ అది ఎవరు గ్రహించిన స్థితిలో ఉన్నారు ప్రభావాలు అందులోనే ఆనందిస్తున్నారు కాబట్టి ప్రభావ అవి మనకు జ్ఞాపకం చేస్తున్నారు నైనా వాటి మీరు గ్రహించి ప్రభావా దాని ప్రకారం మీరు ముందుకోవాలని సహాపడండి గొప్పదే వాక్యందరూ మాతో మాట బలపశానికి వాళ్ళ వరస్ వ్యాధిలందరినీ స్వస్థపచ్చని ప్రభావ చంద్రశేఖరవాడు ముట్టిన ప్రభావ అందరికీ మంచి ఆర్థం ఇచ్చేయండి మీ సముచితమైన జ్ఞానించే ఇంకా అనేకమైన విషయాలు బయలుపరచం ప్రభావ ఈ వాక్యాలన్నింటినీ ప్రభావం అందరినీ భద్రపరచుకోవాలి సంఘాల మీరు ప్రకటించాల ఏ రీతిగా ప్రభావాలకు మీరు ప్రకటించాలను ఒక జ్ఞానం అనుగించండి గొప్పదేవన్నీ పశువుల నడిపి ఆత్మచర్మ నడిపడాలా ఆ రీతి నువ్వు ఈ వాక్యులు ప్రకటించాల మనుషులైన ఆ రీతిక అన్నింటి ప్రభావ ఏదైనా మనం ఒక సేధపచ్చాల ప్రభావం అయినా ఒక తోటని సేదపచ్చు క్రైస్త సంఘంలో మీ సేధ పచ్చాల ప్రభావం తీసేసి మంచి విత్తనాలు వేసే కలుపు మొక్కలన్నీ తీసేసి ప్రభావం సహా ప్రభావ ఓ ప్రభ మంచి విత్తనాలు అంతా మీ సంప్రణి వాక్యాంచాలి ప్రభావాల హృదయం ఓ ప్రభా ఫలించ ప్రభావ ఫలం అందరం తీసుకొని ముఖాను ఉద్దని మీ అందరి రావాల ప్రభావ ఓ దేవాత దేవ గొప్ప జనం మీ ఫలమైన ఫలం ప్రభావ మీ అది మేము తీసుకొని రావాల ప్రభావా ఇది ఎంతో కష్టకరమైంది కానీ అయినా ప్రభావా మా సహాయకులు ప్రభావ తండ మీరు మాకు సాయపడండి అసేధం ఎత్తజేయాలిలో నేర్పించండి ప్రతి దశలో మీరు ప్రార్థనలు కనిపెట్టుకోవాలా అది తెలుసుకొని మేము ముందు పోవాలని సాయపడమంతా గ్రూప్ను ప్రదర్శిస్తే అందరినీ ఆశ్రించండి నూతన అభిషేక నూతన జ్ఞానం చెప్పినప్పుడు ప్రతి చోట మీ కులందరినీ శాశనం పెట్టుకుని రాక సిద్ధపచ్చుకోవాలి ప్రతి శ్రమలో శోధించి మాకు విజయం గురించి ఓ ప్రభావ ప్రతి చోట పరిశుద్ధపై మళ్ళా దేవాకృపండి దేవా ప్రభా లెక్కలేని వందలు తండండి కృతజ్ఞత హరిజ దేవాచు ప్రభ మరి వాక్యంచుత ప్రభ మీరు మాతో మాట్లాడేందుకు ప్రభుత్వం నీకు వందనాలు తండ్రి దేవా ఏచు ప్రభ మరి యొక్క ప్రణాళిక ఇంటితో ప్రభా మాకు బాధపడని ప్రభా దేవాచు ప్రభా మేమైతే నిలబడతాం ప్రభా మమ్మల్ని నడిపించండి ప్రభా దేవాచు ప్రభావ మరి యొక్క శువత అనేకలకు మేము ప్రకటించే వాళ్ళ మేము తయారు దేవాయించే ప్రభావం మరి మీ యొక్క మాకు తోడించి నడిపించిన ప్రభావ దేవాయించే ప్రభావం మరి ఏదైనా తోటిలో ప్రభావం ఏర్పరచుకున్నాం కాబట్టి ప్రభావ మరి అక్కడ ఎవ్రీథింగ్ ప్రభావం పర్ఫెక్ట్ గా ఉండాలంటే ప్రభా మరి నడిపించిన ప్రతి ఒక్క విధానం కూడా ప్రభావం మేము కరెక్ట్ గా పాటించాలా ప్రభావ అది మాకు నేర్పించిన ప్రభావం స్థూతున్నదండి దేవాయించి ప్రభావితం మేము సేదపరచాలా అనేక లొక్క ప్రభావ యొక్క స్వాత ప్రకటించి ప్రభావ ఆత్మీయమైన లోతుల యొక్క ప్రభావాలను నడిపించే ప్రభావ అనేక ఆత్మక ప్రభావించినది ఆపించడం వారి లాగా ప్రభావం తయారు కావుతండి దేవాయించే ప్రభావం మమ్మల్ని నడిపించిన ప్రభావ దేవని యొక్క జ్ఞానం చేత మాకు నడిపింపు దేవా నీకు స్తోత్రం నీకేవన్నటండి దేవాయించభా మరి ప్రవర్తన ప్రభావ మీరు ఏర్పరచుకున్న ప్రభ ద ప్రభావ సృష్టి మొదలె కాక ముందు నుంచే ప్రభావ ముందే అన్ని ఏ పరి ప్రభావ సిద్ధపరచు పెట్టుకున్నారు ప్రభావ ఎవ్రీథింగ్ ప్రభా నీ వల్లనే క్రియేట్ అయింది ప్రభా దేవ నువ్వు లేని ఏది లేదు ప్రభా దేవాస్త అంటారు కూడా ప్రభావ నీ వల్లనే కలిగింది కాబట్టి ప్రభా మరి ముందే ప్రభావ మీరు నిర్మించుకున్న ప్రభావ నీకు వందనాలి కదండి దేవా మరి మాందడిని కూడా ప్రభావ మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి గిఫ్ట్ మీరు ఇచ్చిన ప్రభావ ఆ గిఫ్ట్స్ ఏంటిదో ప్రభావ మాకు తెలియజేయండి మేము అది అభివృద్ధి పరుచుకోవాలి ప్రభావ ఇవా హండ్రెడ్ పర్సెంట్ మేము ప్యూరిఫై ఉండేటప్పుడు మేము మాకు సహాయపడండి ప్రభావ నీకేస్తాం నీకు ఏమన్నా అంటే దేవాయించి ప్రభావ ప్రతి ఒక్క ఫలం ప్రభావ మీకు ఇవాళ ప్రభా ఒక్కొక్క గిఫ్ట్ మేము మీకు ఇచ్చేవారిగా ఉండాలి ప్రభా దేవా నుంచి మేము అన్ని పొందుకున్నాం ప్రభా దేవా మరి మా నుంచి కూడా ప్రభావ మరి నీకు కూడా మేము ఇవ్వాల ప్రభా ఒక ఆత్మ ప్రభావించి అపచేట వల్లాగా మేము తయారు కావాలంటే దేవ మమ్మని నడిపించని ప్రభా మా సేవ జీవితం ఏంటిదో మాకు బయపడని మాకు తెలియచని ప్రభావ నీకేస్తాం నీకేమని అంటే ప్రభా ఇంకా మేము పచ్చపిల్లల వారి లాగా ఉంటే ప్రభావా మమ్మల్ని ఇప్పుడు వాన్ని జ్ఞానం చేతి నడిపోతాయి చెప్ప ప్రభావా ప్రతి ఒక్క దాంట్లో మేము వదిలి ప్రభ జ్ఞానంలోనే కనిపి ప్రభావ మంచు ద్వారానే కనీప ప్రభావ అందు ద్వారా ప్రభు మేము అయి ఉండాల ప్రభా అన్ని విషయంలో ప్రభావ మేము దీవకరకంగా ఉండాల ప్రభా అనేకలకు ప్రభావం మేము దీవాలను ప్రకటించాల ద మనం ప్రతి ఒక్క టి కూడా ప్రభావా యొక్క ఆజ్ఞలేదు ఏది జరగదు ప్రభావా మరి మీ యొక్క ఆజ్ఞా ద్వారా ప్రభావాన్ని నడిపిస్తున్నందుకు నీకు అందనాలు దేవని యొక్క ప్రతి ఒక్క బిడ్డను వచ్చిన వారిని అందరినీ మీరు దీవించి ఆశ్రంచి తనిపంపండి ప్రభా దేవా మరి నీ యొక్క రాక ఎంతో తొలగ ఉంది కాబట్టి ప్రభా మరి మేమందరూ కూడా ప్రభ సిద్ధపడాలా ప్రభా ఇంకా మేము సమయం వైదం చేసినందుకు మమ్మల్ని క్షమించి ప్రభ ఇంకా మేము వైద్యం చేసుకోకుండా ప్రభా ఉన్న సమయం ప్రభా నీకు కేటాయించి వాళ్ళ లాగా మేము తాడుకోవాలా ప్రభా ఏచి మరి మీద సహాయపడండి ప్రభావ నీకు స్థౌతం నీకు ఉన్నదండి దేవాన్ని యొక్క పరిశుద్ధి గుంపులు ప్రభా మమ్మల్ని చేసుకుని పెట్టుకుంటు ప్రభా యొక్క రాకకి మీ అందరినీ సిద్ధపచ్చుకోమని ఏచి కృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండి ఓ మెన్ ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ వేస్తే మహిళ రాజా మహిమ స్వరూపి సత్య స్వరూపి ఆత్మస్వరూపి మీకు అందనాడు ప్రభావ వేసుక్రీస్తు నామం పట్టి వాక్యం చేస్తా మీరు మొత్తం మాట్లాడనారు ప్రభావం కలిగి మీరు దలిచి ఒకదేవా మేము కూడా రాజా మీ యొక్క తీర్మానంలో ప్రోభావం మీ రాకల అనంతరం వారికి ప్రభావ శుడి శ్వాస వారికి ప్రోభావం మీ నామం మీ నవ మీ నామం మీ ధన మీ నామం మీ స్మరిస్తే ప్రభావం మేము ముందుకు నడవాలా ప్రభావ ఉదేవా మీరు మాకు విధానం చూపేయండి ప్రభావ వైసేవా యొక్క షోలో ఎన్ని సేవలో ఎన్ని షోయలో ఇరుకులు ఇబ్బందులు ఓ ప్రభావ వచ్చినా కానీ రాజా మీ కొరకు ప్రభావ రోషన్ తరిగి ముందుకు నడవాలా సహాయపడే ప్రభావ ఏవేమైనా కానీ ప్రోభా మీ ముందుకైతే నడవాలా రాజా దానికి కావాల్సిన శక్తి బలం వచ్చి బాత్మని నడిపించి మీరు మాతో కలిసేది ప్రభావ మీరు మనుషులను చూసిన అవసరం ప్రభావం చూసిన నరస్ వేసా మీరే మాకు సహాయ ముందు నడిపించుకోవాలి నామ కూడా నిర్మించాలి రాజా ముందుకు నరవాల సహాయం తెలిసేది అనేకలని ప్రభావం రక్షణ మార్గంలో తిన్నీ నడిపించాలా మేము కూడా సిద్ధపడి ఉండాల ప్రభావ మీరు ఆకలి అతి చూరంది ప్రోభా ఓదేవా మీరు గొప్ప ఆత్మ కార్యం నడిపించేది ప్రభావం మీ యొక్క సేవల ప్రభావం అనేకులు నడిపించాల ప్రభావం మన ప్రభువైన యొక్క కృపయ కనికరము సమాధానము నడిపింపు ఈ ఆరాధనలో పాల్పొందిన మన మన కుటుంబ సభ్యులకి రక్త సంబంధికులకి బంధువులకి అలాగే క్రైస్తవ సంఘాలకి ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండను గాక ఆమెన్ అమే పెంచే పెంచు అమ్మే రెండు